రాముని అనుగ్రహం చేత జైల్లో కూడా బాగానే నిద్ర పట్టింది మొన్నాడు ప్రజల నన్ను నిద్రలేచి స్నానాధికం పూర్తి చేసుకుని రాముని అనుగ్రహం చేత వాళ్ళు పెట్టిన టిఫిన్ తిన్నాను తర్వాత రాముని చేత ఈ బొట్టలు నన్ను పట్టుకొచ్చి మేము ఇదిగో మేము ముందో నిలబడ్డా మీరు ఏం అది రాముని అనుగ్రహమే అవుతుంది ఇప్పుడు ఆయన అని చెప్పి ఆయన మీద అన్నం పెట్టి మీరు ఇంటికి ఆయన అన్నం చెప్పాడు ఇంకా నువ్వు విభాగం ఒకటి చెప్తున్నా ఇప్పుడు దాన్ని తప్పితే దీని చాలా ఇబ్బంది పెట్టుగా మాట్లాడుతున్నాను దాంతో ఏమిటై వింటున్నా నేను అదే అనుకుంటున్నాను ఎందుకని ఇలాగా అని అనుకుంటున్నాను అదే సపోజ్ తో మీకు వచ్చి బెటర్ బట్ యూ బిట్ దిస్ ఈజ్ బెటర్ వెరీ ఇంట్రెస్ట్ మీకు కూడా తేడా కనపడింది అని కూడా తెలియదు అది అతను ధ్యానం అతనిది ధ్యానం అది ధ్యానం సర్వం రామమయం జగత్ అతని రాముడు ఇలా చేతులు కాదు కొట్టుకునే ఇది కాదు అతని రాముడు విగ్రహం విగ్రహం అది అక్కడ విగ్రహం లేదు రాముడు సకల జగత్తులో శాసించేటువంటి ఒక మహాశిషి అది రాముడు కాబట్టి స్ట్రుల ధ్యానం కనుక అలాంటి ధ్యానము అలా భావన బుద్ధి అవి ఆ పరమాత్మను భావన చేసే ముందుక దీనికి ధ్యానము అని పేరు అర్థమైందండి త్యానమునందు చంచలాత్మన చంచలమైన స్వభావము గల మనస మనస్సునకు అతి నిర్బంధ గట్టిగా కట్టిలేయుట అదు కాబట్టి ఆ ధ్యానంలో మేము ఏం చేస్తారంటే మామూలుగా ఇటు అంటూ అంటూ ఇటు గంతులు వేస్తూ కోతులాగా గడుపులు వేస్తూ ఉండే మనస్సుని ఒక సగుణ ప్రేమకి మీరు కట్టివేసి పెడతారు అది ధ్యానం యొక్క లక్షణము అది మెడిటేషన్ చూడండి కర్మ చేయటానికి అంతఃకరణము నిశ్చలము కానకర లేదు కర్మ అంటేనే విక్షేపం మీరు తిరగతి వెళ్ళి దేవుణ్ణి దర్శించి రావడానికి లేకపోతే అక్కడ కళ్యాణం చేయించడానికి మీరు అంతఃకరణము ఏకాగ్రత ఎందుకంటే ఉంటే అలాగా ఆ డబ్బులు కావాలి శరీరంలో కావాలి దేవుల్లో డబ్బులు కావాలి అంతఃకరణము ఏకాగ్రత అక్కర్లా కానీ చేయాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా ధ్యానము చేయాలంటే అంతఃకరణంలో ఇతర విషయములు అడ్డు అవకూడదు అన్న అనంతరికం ఇతర విషయములు అడ్డు రాకూడదు ఇప్పుడు ఆ కథ అన్ని పరిస్థితులు మారిపోతున్నప్పటికీ వస్తువులు మహిళలు మారిపోతున్నప్పటికీ అన్నింటి మిగతా రాముడు రాముని అనుగ్రహము ఆ దానిలో మీరు గమనించడం లేదు దానిలో మార్పు లేదు కాబట్టి పోలీసులు వచ్చారని రాముడు గాయలైపోయాడు అనుకోండి పోలీసులు పొందారే రాముడు మాయమైపోయాడు అనుకోండి అంటే అన్య అంతరితం అవుతుంది పోలీసులు పట్టుకున్నా రాముడు మాయం అవ్వలేదు జైల్లో పెట్టినా రాముడు గాయలు కాలేదు తహసీల్దార్ మీద నిలబెట్టినా రాముడు దూరం కాలేదు మళ్ళీ జోడి శిక్షణ పడేసినా కూడా రాముడు ఎక్కడికి పోక్కడే ఉంటాడు అన్య అనంత అది ధ్యానం దాన్ని సగుణోపాసన అంటారు నేను వేదాంతం చెప్పే వాళ్ళని చాలా మందిని చూశాను చూస్తూ ఉంటాను నేను గమనించింది ఏమిటంటే ఈ వేదాంతం చెప్పేవాళ్ళు వేదాంతం బోధించే వాళ్ళు సగుణోపాసనని హైలైట్ చేయటం ఎందుకని తెలియదు చదివితేగా ఏదైనా పదేళ్ళు వేదాంత శాస్త్రం చదివితే అన్నీ తెలుస్తాయి రెండేళ్ల గానే లోకం మీద పడి గురువులైపోయి ఆచార్యులైపోయి అందరికీ గోపత్రం మోహం పెడితే ఏం తెలుస్తుంది రెండేళ్లలో వాళ్ళు చెప్తే తత్వం వచ్చి రాహం బ్రహ్మాస్మి దాని గురించి కొడుకు గొప్ప చెప్తున్నారు చెప్పలేడు బాగా ఆ తర్వాత రిచువల్స్ చేస్తున్నారు చేస్తున్నారు చేయిస్తున్నారు అంచేతనే ఈ కత్మలశ్రీ రహింబ్రహ్మస్మికి ఈ రిచువల్స్కి పొంతనం ఉండదు ఈ దాడి వేరే ఉంటుందో ఆ దారి వేరే ఉంటుంది అలాగే వారిలో నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారు ఇందుకైనా ఈ శగుణ బ్రహ్మోపాసనని పూర్తిగా విస్మరించి అసలు దాని నుంచి పట్టించుకోవడం మానేసి అలాగా ఒక రకమైన మూడు వేదాంత బోధపడింది అని అనిపిస్తుంది అలా నాకు అనిపించింది అంతకాల ఉందని నా అభిప్రాయం కాదు చక్కగా చాలా సమద్రంగా వేదాంతాన్ని పోషించే మహాత్ములు సర్వత్రా ఉందనే ఉన్నారు లోకంలో ఆచార్యులు విధులు పరిస్థితి విధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది దే ఆర్ మోర్ ఇంటూ రుచువల్స్ అప్పుడప్పుడు అహం బ్రహ్మాస్మే మోరింటు రుచువల్ లేదా అహం బ్రహ్మాష్మి ఋషులుసు పేరంగా నడిపించుకుంటూ పోవడం అలా చేస్తున్నారని అనిపిస్తుంది అది పద్ధతి కాలేమో అనిపిస్తుంది ఆ ధ్యానము అంటే సగుణ బ్రహ్మ ధ్యానము దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది దానికి మీరు భక్తులు భయపెడితే పెట్టవచ్చు ఆ భక్తి ఆత్మజ్ఞానానికి ఆవశ్యకమవుతుంది గీతం ఇచ్చిన భక్తి కూడా అలాంటిదే నువ్వే వెనకుకుంటే గమనించగలరు మన హృషికృష్ణలో పది రోజుల భక్తి క్యాంప్ అయింది అప్పుడు భక్తి యొక్క అత్యంత సమగ్రమైన విచారము వచ్చినది మీకు ఏదైనా ఓటుకుంటే మీరు వినదలుచుకుంటుందని వచ్చు ఓకే కాబట్టి ఆ భక్తి ఇక సగుణ బ్రహ్మ ధ్యాన రూపమైన భక్తి అది ఆత్మజ్ఞానానికి అందమవుతుంది అది ఆత్మజ్ఞానం వైపు మనస్సును తీసుకువెళ్తుంది లేకపోతే మనస్సు ఈ ప్రాపంచిక విషయములలో పడి కొట్టుబెట్టు లాగుతూ ఉంటుంది ప్రాపంచిక విషయాలు అంతా ఎలా ఉంటాయి ఏదో ఆస్తు ఉంటుంది ఆస్తు గురించి నలుగురో ఆరుగులో ఎనమూడులో పది మందిలో చేరి చర్చించుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తిప్పుకుంటూ ఉంటారు ఒకళ్ళపై ఒకళ్ళకి ద్వేషాలు తిట్టుకుంటూ ఉంటారు అల్టిమేట్ గా ఆస్తి ఇటు వచ్చేది ఇటు నిగళ్ళు అటు వచ్చేది అటు నిఘళ్ళు ఎందుకంటే వీళ్ళే పోతారు ఇంకా ఎందుకు ఎవరు మిగిలిన లేదు ఇక్కడ ఈ ఆస్తి గురించి చర్చలు విచారణలు పరస్పర విద్వేషములు రాగము కొంతమందిపై రాగము కొంతమందితో విద్వేషము దానికి చర్చలు టెలిఫోన్లు సంభాషణలు టెలిఫోన్లు నేను చూశాను ఒక ముగ్గురు నలుగుర సోదరులు ముగ్గురు నలుగుర సోదరీలు ఏమన్నా ఈ ఈ సోదరీల భర్తలు వాళ్ళ ప్రమేయం తక్కువ ఉంటుంది ఈ సోదరుల భాగ్యం వాళ్ళ ప్రమేయం ఎండా ఉంటుంది మొత్తం అనుకున్న కానీ ఇప్పటికీ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ తీసుకోండి నైన్ స్మాల్ వే టెన్ పేపుల్ వీళ్ళు ఈ సెల్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్లు పెట్టుకుని పరస్పర విద్వేషము పరస్పర రాగములు ద్వేషములు వీటినే ఇరవై నాలుగు గంటలు అల్లే చర్చించుకుంటూ ఉంటారు లేదు ఏడు లేదు ఏం చర్చలు అప్పుడు నువ్వు మాత్రం తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చావు ఏం దర్శనం ఏం దర్శనం చేశాడు తిరుపతి వెళ్ళి దర్శనం చేసింది నాకు ఇంతవరకు తేవలేదు ఏం దర్శనం చేశాలో చెప్పు అంటే ఉంచే త్వరలో దాని లక్షణం లేదు కానీ మూడు ముందుకోవడమే తత్వాన్ని ఎప్పుడు వచ్చింది కానీ అక్కడ వెంసించలేమీ లేదు వెంసించడం ఒకటి కాదు కాబట్టి ఇలాగే రాజద్ ద్వేషాల్లో గడుపుతారు అటువంటి మనస్సుతోటి మీరు ఆత్మతత్వాన్ని ఏం అలాంటి చంచలమైన మనస్సుని ఒకచోట కట్టి పెట్టే ఎటువంటి ఉపాయం చూసుకోవాలి ఎంత ఉపాయము సగుణ బ్రహ్మ ధ్యానము అది శ్లోకం తెలిసిందండి మళ్ళీ అన్నాం స్టాపిక్కి తెలిసిపోయింది ఇప్పుడు సంస్కృతం రూపే విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళకి అన్వయము ప్రతి పదార్థము ఆవశ్యకము ఇక్కడే కాదు చాలా సర్వత్రా ఉంటారు ఇంట్లో వేదాంత పాఠంలో కూడా పురాణం భక్తిలో పాఠాన్ని అయితే శ్లోకము ప్రతిపదార్థము అన్వయము వాటితో సహా వినేటువంటి స్వభావం వినవాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు నేను అందరినీ కలుపుకుపోవాల్సిన వాళ్ళు కాబట్టి అలా సాగతీసి చెప్తూ ఉంటాను నేను ఓపిక పట్టాల్సి ఉంటుంది తీర బుద్ధికి మూర్తి ప్రత్యయ సాంతత్యం మూర్తి సగునబ్రహ్మ యొక్క ప్రత్యయ భావన యొక్క సాంతత్యం అవిరళ ప్రవాహమో అనన్యా సారీ అన్యానంతరితం ఇతర భావనల అది లేని అద్రవాహము ధ్యానము ధ్యానము అనవము ధ్యానం అంటే ఏదో ఇది శగుణ బ్రహ్మధ్యానం యుజిధ్యాసనం కాదు యజుధ్యాసనం వల్ల ఆత్మస్వరూప విచారానికి సంబంధించింది శగుణ బ్రహ్మధ్యానం ఇది చాలా మంచిది నేను ఎలా రకమైన చేస్తూ ఉంటానంటే మీరు కలుమూస్తూ చేసినటువంటి ధ్యానము దాన్ని నితిధ్యాసం చేయండి ఆ ఎఫర్ట్ ని మీరు నితిధ్యాసంలోనికి కేటాయించాలి మీరు లోకంలో వ్యవహరించేప్పుడు శగుణ బ్రహ్మ ధ్యానం చేయండి మీకు అతను ఎవరో మీరు వెంటనే ఆ పరమాత్మ మీరు హృదయంలో ప్రకాశిస్తున్నాడు అని అనుకుని మీరు చేయాల్సింది చేయండి అంతేగాని మీరు మీరు బాగుమంది ఎలా అలా అన్నాడు మీరు కొడుకేమో ఇప్పుడు ఇలా చేశాడు వీరికి నేను ఉపకారం చేయాలి లేకపోతే వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు ద్వేషము ఇవన్నీ మీకు ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నాడు మనము పరమాత్మకి సేవ చేస్తున్నాము అని అది సగుణ బ్రహ్మ లోకంలో వ్యవహరించేప్పుడు సగుణ బ్రహ్మ ధ్యానాన్ని చేయండి కూర్చున్నప్పుడు మనస్సు దాంట్లో వచ్చేటువంటి భావజాలము వాటిని పరిశీలించుతా వాటి నుంచి సుకొనుతా అది వేదాంత ధ్యానం అది నిరుధ్యాసనం అది చేయండి జనరల్ గా ఏకాంతంలో గ కూర్చుని మీరు శుభన బ్రహ్మ ధ్యానం చేయవద్దని నా అభిప్రాయం కాదు అక్కడ కూడా మీరు చేస్తే చేయొచ్చు అలాగే సర్వముందు పరమాత్మను ఆత్మ సర్వమును ఆత్మరూపముగా దర్శించుట అది ఉద్దమే లేదంటలేదు కాబట్టి ఇక్కడ అది అక్కడికి రెండు పెట్టుకోండి ఇప్పుడు ఓవరాల్ గా రికమెండేషన్ ఏమంటే లోకము లోకాన్ని దర్శించేప్పుడు శుభల బ్రహ్మరూపంగా దర్శించుట తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నప్పుడు నిజుధ్యాసనము చాలా బాగా అనేది వర్కౌట్ అవుతుంది ఆలోచించంచన చంచలస్వల మనస మనస్సు నకు అత నిర్బంధ కృష్టికట్టివేత సంభవమధు ప్రత్యయ సాంతత్యం తిరయన మనసలాత్మన అవ్యుఃపా సాధున ఇదో మంచి శ్లోకం కవీందాస్కి ఒక పాట ఉండాలి దాంట్లో వాళ్ళు ఏమంటారు అంటే నాకు మొత్తం సరిగా చెప్తున్నారు బీతి మన దీన భజన దేమ రోజులు కలిగిపోతున్నాయి ఆ పరమాత్మను మనం ధ్యానం చేయలేకపోతున్నాము అంటే దీనికి దీన్ని భగ్య నమ్మిన అంటే ఆ మనస్సు అన్నది ఆ బ్రహ్మను మీరు ధ్యానించు అని నేను చెప్పేశాను ఇంకో అరగట్లో ఎవరు కాదని వాళ్ళు అప్పుడు మీకు శవణ బ్రహ్మంలో అప్పుడు మనీషియా బాగు పాఠశాఖ తర్వాత ఆ స్థితి వాట ఈ చీర ఖరీదంతా ఆ ప్యాంటు ఖరీదంత ఆ కొత్త సెల్ఫోన్ వచ్చిందిట దాన్నే పుడిపుచ్చుకోవడం ఇదేంటి ఆ గద్దెటి మధ్య అంత ఇవే ఉంటాయి సంసారం లాగే ఉంటాయి కాబట్టి సగుల బ్రహ్మ అనుకున్నంత సరళము కాదు ఆ మనస్సు మనస్సు మన జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది మీరు ఆ మూల కారణాన్ని పట్టుకోవాలి మూల కారణం పట్టుకోవాలి మూల కారణం పట్టుకోకుండా మీరు పై పైన ఎన్ని మందులు వేసినా ఏమో డైబెటీస్కి లేనుకోండి ఇప్పుడు పిల్లు చేసుకుంటున్నారంట పిల్లలు చేసుకుని స్ ని దాచిపెడుతుంది డైబెటీస్ ని తప్పందా దాచిపెడుతుందా దాచి దాచిపెడుతుంది డయబెటీస్ ఎంట షుగర్ పలికినాడ కదా పిల్లు వేసుకోవాలనే ఏం చేస్తుంది ఆ షుగర్ తెలక పట్టుకుని వెనక్కి రాగి నార్మల్ లెవెల్లో నచ్చబెడుతుంది అప్పుడు ఎవరైనా డైబెటీస్ ఏమైంది దాచిపెట్టినట్లా మనం పిల్లు వేసుకోకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు అది డయాబెటీస్ కి సొల్యూషన్ అది కాదు మరి డయాబెటీస్ కి సొల్యూషన్ ఏంటి ఆహారము విహారం మీరు తినే ఆహారాల్లో మార్పు తీసుకురావాలి లెస్ కార్బోహైడ్రేట్స్ మోర్ న్యూట్రిషనల్ థింగ్స్ అండ్ డెట్ టైం మార్పు చేయాల్సి ఉంటుంది విహారము మడక వేగము వారిని ఉచిత మోపిల్ వాళ్ళు నిలవడం కాదు వేగము వారిని ఉచిత అలా విస్తే ఉంటావు ఏమే నడ సో వేగముగా విడుతుంట అన్ని పనులు చిలాకిగా తల్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండుతా రోజంతా కూడా అలాగే చిలకలాగా యాక్టివ్ గా పని చేసుకుంటూ అలా ఉన్నట్లయితే అలా అంటారు ఓకే అలా అంటారు అదొక ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా అంటారు సో అలా చేస్తే ఈ డైబెటీసు దాచిపెట్టడం కాదు తీసి పాడేస్తాడు మూల కారణం కొట్టుకోవాలి కాబట్టి డయబెటీస్ కి సొల్యూషన్ ఏంటి పిల్ల ఆహార విహారముల ఆహార విహారము యుక్తాహార విహార్య యుక్త శ్రేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య ఇప్పుడు ఒక ఆయన ఏదో కొంత హెల్త్ కె ఏదో చిన్న ఇష్యూ వచ్చాయి అంటే బ్యాక్ పెయిన్ నేను ఉన్నాను మీరు పనిచేయండి బ్యాక్ పెయిన్ కోసం మీరు కొందరు బోటలు వాడద్దు నేను ఏం చేస్తానంటే కాళ్ళు బాడకి పెట్టి ఉండండి కొద్దిసేపు దాన్ని విపరీత కాలంగా మీరు చేయాల్సింది మీరు అందరూ కూడా అభ్యాసం చేస్తే మంచిది పురుషులు స్త్రీలు కూడా కొంతసేపు కాళ్ళు గోడకు పెట్టి ఉండడం కాళ్ళు గోడకు పెట్టడం అలాగా అని మీకు డౌట్ వస్తుందేమో అందుకోసం నేను వివరంగా చెప్తున్నాను మీరు మీ మీ నదులు నొక్కి లేకపోతే గెలుపు అలాంటివి దయచేసి నా మీరు చూసుకోండి మీరు చేయడం ఏం చేస్తారంటే చాప గోడకు వేసుకోండి ఆ గోడ మీరు కుట్టేలో మీద లేకుండా చూసుకుని కాపు వేసుకోండి గోడకి మీరు ఏం చేస్తారంటే ఆ గోడకి బాగా ఆదుకుని కూర్చోండి బాగా చూ ఆకుని కూర్చోండి కూర్చుని ఆ కాళ్ళు వాటి పెట్టి గోడకి పేరంగా పెట్టి ఆదుకుని కూర్చుని వెనక్కి వాళ్ళండి వెనక్కి వాళ్ళప్పుడు కాళ్ళు గోడకి పేరంగా ఉన్నాయని మెల్లవల్లగా వాటిని పైకి లాక్కుండా అప్పుడు ఏమవుతుంది ఈ కాళ్ళు గోడలాగా పైపు ఉంటాయి మేము అడుగు నేలకి నేల బాధగా ఉంటుంది మోర్నా కాదండి బ్యాక్ అలా ఉండండి అలా మూడు నిమిషాలు ఉండండి రోజు జైని పని చేస్తే మీకు ఓల్డేజ్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా చాలా సరళమైపోతాయి ఇది ఓల్డేజ్కి సంజీవని వ్యారీ కోజ్ బెయిన్స్ నడుము లోవర్ బ్యాక్ పెయిన్ తర్వాత మోకాళ్ళ డెప్పులు మోకాళ్ళ దెబ్బలకి కాకపోవచ్చు సో మెయిన్లీ మెయిన్ తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బీపీ మొదలైనవన్నీ కూడా దీంతో అవతలకి పోతాయి దీని నెక్స్ట్ స్టేజ్ షోల్డర్ స్టాండ్ అది దీని నుంచే వస్తుంది అది తనే సర్వాంగాసనము అని అంటారు ఆ పేర్ని బట్టి నేను చెప్పచ్చు అన్ని అంగములకి కూడా అది మంచిది దానికి సర్వాంగాసనము అని పేరు పెట్టారు ఈ విపరీత కరణిని కొంచెం సాగుతిస్తే సర్వాంగాసనం అవుతుంది నువ్వు సర్వాంగాసనం చేయలేరు అభ్యాసం లేకపోతే ఈ విపరీత కరణని మీరు అభ్యాసం చేయాలి నేను ఈ మాట చెప్పాను ఒక ఆయనకి ఆయన అంటాడు నేను చేయలేకపోతున్నాను అంటాడు నీ చేయలేకపోవడానికి ఏముందయా దాంట్లో చేయలేకపోవడానికి ఏముంది స్థాప వేసుకోండి ఆపర్వే చేయగలం ఆ చాప మీద మోడకి కాపడానికి కూర్చోగలరా కూర్చోలేము ఇంకే మనం ఏం చేస్తామండి శోపాలో కూర్చోగలం తప్ప చాప మీద కూర్చోలేము అంటే ఎలా తయారయ్యా చూడండి జనాలు అంటే అంత దేహం మీద అంత స్వాధీనత తత్తి ఉన్నట్లయితే ఆ దేహం మిమ్మల్ని చాలా కష్టపెడుతుంది మీరేమనుకుంటున్నారో దేహానికి ఆ విధమైన సుఖాన్ని మీరు మట్టేసినట్లయితే దేహం స్వాధీనత ది అది మిమ్మల్ని చాలా ఇబ్బంది మీరు మీరు అలా అవ్వకూడదు అదే ఆరుగులంటూ మనస్సు కూడా వర్తిస్తుంది దేహాం దృష్టాంతం మీరు దేహాన్ని గురించి చెప్తే మీకు అర్థమవుతుందని దృష్టాంతం కోసం చెప్తాను ఇదే ఆయుడంటూ మనస్సుకి కూడా వర్తిస్తుంది మీరు సెల్ ఫోన్ వండు పెట్టుకునే ఒకటి కాదు ఒక రెండు ముందు పెట్టుకునే ఇటు దీని తర్వాత అది దాని తర్వాత ఇటు నొక్కడం అటు నొక్కడం అలాగా స్క్రీన్ స్కీల్ తయారు మనమే ఉంది ఎంతసేపు మీరు చేసి చూస్తున్నారు అన్నది మీ యొక్క చంచలత్వాన్ని నిర్సారిస్తుంది అలాగే ఎంతసేపు మాట్లాడుతున్నారు దాన్ని చాలా చంచలంగా తయారవుతున్నారు ఒకసారి మీ మనసు చంచలంగా తయారైపోతే అంటే మీరు వాగడానికి అలవాటు పడిపోతే ఎప్పుడు అలా వాగుతూ వాగడానికి అలవాటు పడిపోతే నేను ఒక ఆయనకి చెప్పాను ఆయనకి ఏదైనా ఉద్యోగం ఏదైనా చూడండి లేకపోతే ఆయనకి కొంత హెల్ప్ పైకి చేయండి హీ నీడ్స్ సమ్ హెల్ప్ అని ఒక ఆయనకి చెప్పాను ఒక ఆయన ఆయన రమ్మనం లేని వెళ్ళి అడిగిన అక్కడ అయిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న వచ్చి మీరు ఏదైనా చేయగలిగేరా అని అడిగా అంటే ఆయన వండుతానంటే నాతోటి నేను చేద్దామనే అనుకున్నానండి కానీ ఆయన వాగిల వాగుడు వాగకుండా రాబావు తోటతాడండి ఆ కారణంగా ఆ పని అవ్వలేదు అని నేను గమనించాను అది కరెక్టే అంటే అర్థమైనది మీరు యోగంతా వాగుతూ ఉంటే మిమ్మల్ని ఎవరిని దరికి రాలేదు మనం వాళ్ళు మీరు ఆగిపోతారు అక్కడి యోజనంతా వాగితే పరి పరిస్థితి కాదు దాని అర్థం ఏదన్నమాట మీ మనస్సుపై మీకు ఏ విధమైనటువంటి లేదు చాలా చెడు చాలా చెడ్డది మనస్సు చాలా చెడ్డది మనస్సుపై స్వాధీనత ఉండాలి మనస్సు మీకు చెప్పినట్టు వినాలి నేను మీకు దృష్టాంతం చెప్తా కుక్క తోకని రూపాలా తోక కుక్కని రూపాలా కాబట్టి మనస్సు మనం వీడిటాలని చిన్నాదన్నం చేస్తోందంటే అర్థమైతే తెలుసిన తోక కుక్కని కొట్టుకుని ఆది అర్థం అలా ఉండకూడదు కుక్క తోకని ఎలా మానసికీ సమస్య అది అంటున్నారు అప్యౌపానాన్ మహేన్మూలనాదీ అతి వన్యశనా సాధు విషమశ్చిత నిగ్రహ అతీ అబ్జిపానాత్ మహతన్మూలనాత్ అతీ అతీషణాత్ సాధు విషమ చిత్త్రహ సాధువ అని అడ్రస్ చేస్తున్నారు నాకు కవి ఉదేశ్ గారి పాట అందుకోసమే గుర్తుకొచ్చింది ఆయన ప్రతి దాంట్లో కూడా సుందో అంటూ ఉంటాడు ఓ సాధువు నువ్వు సాధు అంటే సన్యాసం కాదు ఓ మంచివాడ అని అంటారు మీరు మంచివాడుగా ఉండాలి మీరు మంచివాడుగా ఉంటేనే ఈ చర్చలు ఈ పాఠాలు వినే ఉపయోగపడతాయి మీరు కపటము మోసము అసత్యము లోభము అసూయ ఈర్ష్య ఇవన్నీ చక్కగా తెలుసుకుని వాటిని జీవితంలో అనుభవంలో ప్రాక్టీస్ చేసేస్తూ ఇలాంటి పాఠాలు విన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు మీరు మీరు హఠాత్తుగా మీరు మహర్షులు ఆత్మజ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారం గలవారు అయిపోవడం ఎక్కర్లేదు ఆ తర్వాత వస్తుంది మళ్ళీ మంచి వాడుగా ఉండవ ఈ పాఠం మంచి వారి కోసం అంటే అక్కడ మహర్షి ఏ సాధువు అని అడ్రస్ చేస్తే అది కదిలిస్తున్నారు కవిర్దాసు ప్రతిపాతలోనూ ఉంటుంది సును సాధు అని ప్రతిపాతలోనూ ఉంటుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఓ మంచివాడా మహత గొప్పదైన అధిపానా సముద్రము త్రాగుటకంటే కూడా అతి అతి ఉందా అతి కూడా అతి గొప్ప మేలు పర్వతమును తిటించి వేయుట కంటే కూడా అతి నిప్పులను మెంగివేయుట కంటే కూడా చిత్తగ్రహ మనస్సును వశము చేసుకుంటే మహా కష్టమైనది ఓ సాగు మనస్సును జడగట్టి పెట్టుకోకూడనా మనస్సును చెడగొట్టేసి పెట్టుకుంటే ఇంకా ఆ మనస్సును నువ్వు నీ వల్ల ఉండదు సముద్రాన్నంతని తాగత్యేమో గాని మనస్సును స్వాధీనం చేసుకోలేదు ఎరుగు పర్వత పర్వతాన్ని పగిలించువే యత్మేమో గాని మనస్సు స్వాధీనము కాదు నిపుణులు ఉండే యత్మో గాని మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టము అంటే అభిప్రాయం ఏమిటంటే మనస్సు గురించి ఎదురు పెట్టి భయపెట్టేయటం కాదు అభిప్రాయం అభిప్రాయం ఏమిటంటే మనస్సును చెడగొట్టుకుని పెట్టుకోకు అనవసర ప్రసంగాలు దగ్గరలో చేరి మాట మీద మాట ఆ మాట మీద పై మాట అలా కలిసి బాగా చర్చి చేసుకున్నాడు ఓసారి నాకేమైందంటే వాల్మార్ట్కి వెళ్ళాను అవే కల వాల్మార్ట్ అక్కడ సామాన్లన్నీ బొట్టలో వేసుకున్నాను నేను సామాన్లు లొంగు నారీ లొంగు ఏదో టూత్పేస్ట్ బటం బొట్టలో పట్టుకుంటూ నా ముందు ఇద్దరు లేడీస్ ఉన్నారు వాళ్ళిద్దరు సామాన్లు మొత్తం బుట్ట నిండా ఉన్నాయి అది అయితే కానీ నాకు ఛాన్స్ కదా నేను నిలక నిలబడ్డాను నాదే ముందు నిలబడి క్యూలో క్యూ సిస్టమ్ ఐ బైక్ ఐ డోంట్ మై ఆ సామాన్లని ఆవిడ ఏజెంట్ ఎవరింటే లెక్కగా ఆపరేషన్ లో ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు లేడీస్ ఇద్దరు పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు పదిహేను నిమిషాలు పది నిమిషాలు కనీసం పది టాపిక్ ఏమిటో తెలుసు ఇద్దరు ఇండియన్సే ఆ ఏజెంట్ అమెరికన్ వీళ్ళిద్దరు ఇండియన్స్ అయి నేను ఇండియన్లో వెనక్కాను అనుకున్నాను అమెరికాలో ఉంటారు త్వలములు ఉంటారు ఇండియన్ ఉంటారు వాళ్ళిద్దరు టాపిక్ ఏమిటంటే ఆ రోజు రాత్రి పార్టీ ఉంది ఆ పార్టీకి డ్రెస్ ఏడు వేసుకుని అది చర్చ ఆ చర్చ హిందీలో నడుస్తాం ఆ ఏజెన్సీకి ఏం తెలియదు కానీ ప్రతి అక్షరం నాకు తెలిసిన రకాలు నేను ఉన్నానుగా నాకు తెలుసు నాకు తెలుసునని వాళ్ళకి తెలుసేము అయినా వాళ్ళు గట్టిగానే చర్చించుకుంటున్నారు ఏమిటి ఏ ఏ పేస్ లో వెళ్ళాలి మొదటి ఇష్యూ ఏంటంటే చీర కట్టుకుని వెళ్ళాలా పంజాబ్ ఇంప్రెస్ అది ఫస్ట్ ఇష్యూ దాని మీద ఐదు దేశాలు చర్చ అయ్యి ఈసారికి చీర ఇంకా ఆ చీర ఎటువంటి చీర కట్టుకోవాలి అని ఇంకో ఐదు నిమిషాలు ఇంకొక పెట్టాలండి తప్పు పట్టగల మీరు పురుషులైనా అలాగే ఉంటారు పురుషులు ఇంకో లక్షలాగే ఉన్నారు వాళ్ళకు ఉండే టాపిక్ వాళ్ళకు ఉంటుంది పది నిమిషాలండి నేను అలా వేల ముఖం వేసుకుని అలా నిలబడి ఉంటూ ఉన్నాను పది నిమిషాలు ఎందుకండి అలాగే అన్ని మాటలు మాట్లాడి మీ మనస్సు చెడిపోతుంది కదా మనస్సు స్వాధీన వస్తుంది కదా నేను లోపలి గుర్తు పుస్తకం జరుపుకుంటున్నా ఆ బయట ఇటు నుంచి అటువంటి నుంచి ఇటు తిరుగుతూ ఒక ఆయన సెల్ ఫోన్ లో మాట్లాడేస్తున్నాడు ఆ బిజినెస్ స్థాయి అంటే మరో నెలలో బిజినెస్ స్థాయికి ఆ బిజినెస్ లో అరుగురో దాంట్లో ఇద్దరు ముగ్గురు పని బాగాస్తారు ఇంకో ఇద్దరు ముగ్గురు పని జరుగురు వాళ్ళు సరిగ్గా చేయ పని ఏదో పని చెప్పాడు దాన్ని వాళ్ళు సగం చేశారు సగం చేయలేదు వాళ్ళకి నేను వచ్చి నేను మీకు నేను ఏర్పాటు చేస్తానని ఈ రకంగా మొత్తం ఆయన బిజినెస్ వివరాలన్నీ నాకు తెలిసాయి నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసండి నన్ను ఏమైనా సలహా తీసుకుంటారా అని అడుగుదామని అనుకో ఆయన ఇంకా మాట్లాడుతున్నాయి అన్నారు అప్పుడు నేనేం చేశానంటే ఈ టీవీ ఆన్ చేసి దాని స్వరం పెరిచా ఇంకో అది ఆన్ చేసి బాగా ఎక్కువ సౌండ్ పెట్టాం అప్పుడు ఆయన ఈ న్యూస్టైతేనే వెళ్ళిపోయాడు ఈ రకంగా మనుషులు వాగి వాగి వాగి మనస్సును జరగొట్టుకుంటున్నారు ప్రాపంచిక విషయాలనే ఎల్లప్పటికీ మాట్లాడుతూ మనస్సు అదంతా మనస్సులో వెళ్ళిపోతుంది మీరు చూస్తున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది వింటున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది మాట్లాడేప్పుడు రిప్లైస్ మీరు మాట్లాడే అన్ని మనస్సులో ముంచెక్స్తూ ఉంటాయి మీ మనస్సు మీరు మీ మనస్సులోకి ఎన్ని ఎక్స్ట్రఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా త్రీ ఐస్ త్రూ ఇయర్స్ త్రూ త్రూ నోట్స్ త్రూ స్మా త్రూ టేస్ట్ త్రూ టచ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ బిక్స్ ఇన్ఫర్మేషన్ మనస్సులోకి వెళ్ళిపోతున్నాయి మనస్సు అలా రిసీవ్ చేసుకుంటూనే ఉంది ఇట్ విల్ కొలాప్స్డ్ వన్ డే ఇట్ కెనాట్ టేక్ ది సో మచ్ ఇట్ బికమ్స్ సిక్ పొట్టలో ఆహారం ఎలా వ్యసిస్తుంటే సిక్ టే టే అలాగే మనస్సులోకి ఈ సెన్సేషన్స్ ను అలా ఫీల్ చేసుకుంటూ పోతే అది సిక్ అయిపోతుంది ఒకసారి అది ఎలా సిక్కిగా తయారైందంటే అంటే వీళ్ళది మన జీవనంలో ఉండదు మన వశంలో ఉండదు ఆ అప్పుడు ఆ మనస్సును మళ్ళీ దారికి తీసుకురావడం చాలా కష్టము నేను చెప్పాను ఒక ఆయన వానుడి మూలంగా ఉద్యోగాన్ని ఆయన ఏమి చేయకుండా ఇచ్చిన పని పెద్ద పని ఏమీ కాదు వాళ్ళు రెస్పెక్ట్ గానే చూస్తారు ఆయన మాధుడు మానేస్తే చాలు అంటే మనస్సు అంత ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉందన్నమాట లోపల ఒకసారి మనస్సు చేదాటిపోతే దాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకోవటం ఇంత కష్టము కాలేదు కాబట్టి మీరు మనస్సుని మీ అప్పుడు శౌర బ్రహ్మ ఉపాసన చెయ్యండి అప్పుడు మీరు ఆత్మజ్ఞానానికి తయారీ అయిపోతారు సమర్థులవుతారు అని ఉపదేశం ఓకే మళ్ళీ చెప్దాము మహత గొప్ప అధిపానాదీ సముద్రములు త్రాగుత కంట కూడా సుగన్మూలనాదపి అంటే గొప్ప వేరు అంటే వేరు పర్వతం గొప్ప వేరు పర్వతమును ప్రతి మించి వేలుట కంటే కూడా సాపో మంచివాడా నేషణాదపి మృదుట కంటే కూడా క్షిప్నిగ్రహ మనస్సును వశనిచేసుకుముత విషము కష్టమో అత్యుపా మహత సువేన్మూలనాదీ అతివంజసనా సాధో విషమిత్తగ్రహతృతేరవసర నాస్య్యాభ్యా ప్రచ్యుత్యాతి బాత్వేక్ష అది కాదా జరకా Just for now. One minute. I don't think you're going to play on it. ఈ శ్లోకం దొరికిందా మీకు తత్వ స్థు అవసర శ్లోకం దొరికిందా అది కొట్టుకోండి జనకా జనకాడే కథ దృఢబోధత నేను మిస్ అయ్యాను ఓకే ఓకే నాకు అర్థమైంది ఆ సెకండ్ హాఫ్ పెట్టేయాలి ఓకే మళ్ళీ మళ్ళీ అంటే ఇక్కడ ఒక హాఫ్ అక్కడ ఇంకో హాఫ్ కలిపి చేశారు అలా చేస్తారు తక్కువ స్మృత నాస్భ్యాసాలిన జనకాదే జీవే దృఢ బోధక ఇది మళ్ళీ వారం చూద్దాము సోమవారం నాకు చెప్తాను ఈ శ్లోకం ఓకే వీకెండ్ వచ్చేసింది రేపు గీతా క్లాసులు ఉన్నాయి సోమవారం నానికి చెప్తాను మంగళవారం బులవారం క్లాసు ఉంటుంది తర్వాత మరో చిన్న అనౌన్స్మెంట్ నేను పదిహేను జూలై కాకినాడ వెళ్తున్నా అదే చెన్నైకి ప్రైవేట్ విజిట్ ఒకటి ఉంది అది పూర్తి చేసుకుని ఆ తర్వాత కాకినాడ వెళ్ళేది ముప్పై ఒకటిలో వాపస్ ఓకే కాబట్టి క్లాసులు ఒకటి నుంచి కాబట్టి పదిహేను రోజులు మీకు సెలవులు అది ఒక సమా రెండవది సాధారణంగా అమెరికా వెళ్ళే మాట అయితే నేను ఆగస్టు నెలాఖంగా వెళ్తూ ఉంటాను ప్రస్తుతానికి ఇంకా అమెరికా సెటిల్ కాలేదు కాబట్టి ఆగస్టు ముప్పై రోజులు నేను ఇక్కడే ఉంటా కాబట్టి చక్కగా అన్ని రోజులు కూడా క్లాసు ఉన్నాడు సెప్టెంబర్ మూడు తర్వాత ఓకే ओम पूर्णमद ब्रह्म नमो नारायणो कोडु नस्ते कोडु नस्ते नमा नारायणो नमो नारायणो ओम शां शांति शांति